స్తోత్రం ప్రభావ నయనేశ్వరని పాదంలో పేల స్తోత్రాలు దేవాయస్ మహాప్రభ దేవ ఈ మధ్యాహ్న సమయంలో దేవాయస్మ ప్రభావిని అందుకు భయభక్తులు కలిగి మేము జీవించగా దేవ మాకు మంచి ఆశనిచ్చిందని బట్టి స్తోత్రం మా ప్రభా దేవ ఈ రోజు చూడకుండా ఎంతో మంది మరణించారు దేవ సజ్ లెక్కలో ఉంచి దేవాయస్ మహప్రభ ప్రేమ చేత మమ్మంలో దేవాయశ మహప్రభ లేవనెత్తి రక్షింప కూడా చేసి దేవాయస్మ ప్రభా ఇంకా కొనసాగించిన బట్టి స్తోత్రం మా ప్రభా దేవా మా ప్రభా ఎంతో రక్షణ లేకుండా కొట్టుమిట్టాడుతారు మా ప్రభా మాకైతే రక్షణ భాగ్యం ఇచ్చి దేవా హష్మప ప్రభా నేందు భయభక్తులు కలిగి జీవించాలని సాయం చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఇది మొదలుకొని నిరంతరం నేను జీవించి బిడ్డలుగా ఉంట సాయం చేయండి నీకే మహిమ గణత ప్రభావం చెల్లాలి మా ప్రభా గొప్ప దేవుడు మా దేవ మహప్రభా నేను చేసిన పనిలో ప్రతి ఒక్క దాంట్లో దేవ హీష్మ ఆశీర్వాలను పెంపొందించండి మా మీరే సాయం చేయండి మా ప్రభా మా పాటలలో వాక్యములలో దేవా ప్రతి ఒక్కటి నీకే మహిమ గణత ప్రభావం చెల్లాలి మా ప్రభావ మహాప్రభా ఈ మధ్య కాల సమయంలో దేవ్రభ నీకు ఆన్లైన్ పేర్లో మేము కూడుకున్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామను ప్రాణిస్తారో అక్కడ నేను ఉంటారని చెప్పారు మా ప్రభా దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభావ నీకే మహిమ గణత చెల్లాల మా ప్రభా ప్రతి ఒక్క క్రీస్తును గద్దించాడు మా మీరే సాయం చేయండి మా ప్రభా మీరే సాయం చేయండి మా మీరే తోడ వింటారని తోడ రాబోతున్న స్క్రీస్ పెడు వేడి కూర్చున్నాం తండ్రిగా ఉండి నీడై నడుచుమా తోడుగా నీవు నీడై నడుచుమా అంత వరకు నన్ను బదిలా పరచుమాడుబిడవకు మా దేవాను దరి చేయా ప్రభువా తోడుగనీ ఉంది నీడై నడుచుమా తోడుగనీ ఉంది నీడ నడుచుమా Chilasi <laughs> Chilasi Nenu Pāpam Buche Siti Nenu Anudinamu O Prabhuva Nenu Dukk Parachiti Nenu Chilasi Chilasi Nenu Pāpam Buche Siti Nenu Anudinamu O Prabhuva Nenu Dukk Parachiti Nenu చూపగలను దేవా చేసు ప్రభు నన్ను క్షేమించుము నన్నె నడు విడువకుమా దేవా నను దరి చేయా ప్రభువా తోడుగని ఉండి నీడై నడచుమా తోడుగని ఉండి నీడై నడచుమా అనుదినము ప్రార్థన నేను మరచిపోతీని అందరిలో రూడుగా నటించుచుంటిని అనుదినము ప్రార్థన నేను మరచిపోతిని అందరిలో రూడుగా నరించుచుంటిని వారము లేకున్నా వారము ఉన్నట్లు వేషధారణ కలిగి జీవించుచుంటినీ నన్నెన్నడూ విడువ కుమారేవా తను నీ ప్రభువా Tho du gani gundi, nidai nada chuma. Tho du gani gundi, nidai nada chuma. Anthamu varakunanmu, padila paracuma. Ranen nadu vidu vakuma, deva. Nanu nidari vetchumaya, Prabhuva. कोरुगनी गुंडी नीले नडछुमा हालेलुया राजा ने सनिधिलो ने untanaiya मनसारा आरादिस्तु ब्रतकेस्तानैया राजा ने सनिधिलो ने untanaiya मनसारा आरादिस्तु ब्रतकेस्तानैया నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నే బ్రతకలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా తోడే లేకుండా నేను బ్రతకలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు భయపడుకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేనున్నానులే భయపడుకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతకలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా మనసారతిస్తానయ్యా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిల నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలో నడుచుంటా నాకెంతో ఇష్టము విశ్వానికి కడతా నీవేనా గమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించినా దేవుడే లేడయ్యా నిన్ను మించినా దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తు బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా మనసారాధిస్తు బ్రతికేస్తానయ్యా స్తోత్రం నైనా పరిస్థితి యేసుప్రభ జీవంగా దేవానికి స్తోత్రం నైనా ఈ మధ్యాహ్న కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తోత్రం నైనా యేసుప్రభ మమ్మల్ని కాచి కాపాడి భద్రపరస దేవానికి స్తోత్రం నైనా లెక్కలని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన యేసుప్రభ ఇచ్చిన అవకాశంలో మేము నీలో గడ్పీ ఇచ్చిన ప్రభా అందరూ నీకు వందనాలు ప్రభా యేసుప్రభ మధ్యాహ్న కాలంలో ఆ క మాట్లాడండి ప్రభా భ ప్రతి ఒక్క దాంట్లో మమ్మల్ని సరిచేయండి వాక్యం చేత హెచ్చరి చే చెప్పండి సరిచేయండి నాయన తండ్రి నీకు వందనాడు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో ఏసుప్రభ సరియంగా పరుషుతంగా జీవించాలి సహాయపడండి వాక్యం చేత మీరు మాట్ మాట్లాడమని ఏసుకృష్ణ పెడుకుంటున్నాం తండ్రి ఆమెను కీర్తనలు నూట మొదటి వచనము మూడు వచనాలు చూసుకుందాము యహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకొని వారు ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనిచు ఏ పాపమును చెయ్యరు అయితే ఇక్కడ యహోవ ధర్మశాస్త్రం అనుసరించి ఎవరైతే యహోవ ఎందు ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషంగా నడుచుకొనుచుంటారో ఏ పాపం లేకుండా వాళ్ళందరూ ధన్యులు ఏ తప్పు లేకుండా ఏ మాటల్లో ప్రతి ఒక్క నడకలో గాని ప్రతి ఒక్క దాంట్లో కూడా నిర్దోషంగా నడుచుకునుచు కొన్ని వారంతా ఎట్లుంటారంటే ధన్యులు ఆయన శాసనములని గై కొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు ఇంకేమంటున్నాడు ఆయన శాసనము గైకొనుచు పూర్ణ హృదయముతో ఎట్లా ఉండాలి ఆయన వెతుకుతూ వెతుకువారు ధన్యులు ఆయన వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపమును చేయరు చూడు మనలో ఈ ధర్మ శాసనం ప్రకారంగా అనుసరించి నిర్దోషంగా నడుచుకునుచు యార్థంగా నడుచుకునుచు ఆయన శాసనంలో గై కొనుచు ఆయన వెతుకు ఎట్లా ఉంటారంట వారు ఆయన మార్గంలో నడుచుకునుచు ఏ పాపము చెయ్యారంట చేస్తారా ఎవరు కూడా చేయలేరు ఎందుకంటే దర్శ ధర్మశాస్త్రము యథార్థమైనది పరిశుద్ధమైనది కదా పవిత్రమైనది ప్రేమ గలది కాబట్టి ఇంట్లో మనం నడిచినప్పుడు ఏ పాపం కూడా మనము చెయ్యలేము కదా మనలో ఏం కనబడుతుందంటే పరిశుద్ధత కదా మనలో యథార్థత కనబడుతుంది కదా దేవుడు నడిపిస్తాడు చూడు ఎప్పుడైతే నువ్వు అనుసరిస్తావో ఆయన వాక్యం ప్రకారంగా నడుచుకొని ఉంటావు వారు ఆయన మార్గంలో నడుచుకొనుచో ఏ పాపమును చెయ్యరు కదా మనము ఏ పాపము కూడా చెయ్యలేము ఆ ధర్మశాస్త్రము అంతగా పవిత్రంగా తయారు చేస్తుంది కాదు ఆయన శాసన కట్టడానికి అనుసరించి కాబట్టి మనము అదే జీవితంలో కలిగి ఉన్న అందుకే దేవుడు ఏ పాపమును చెయ్యరు అంటే వాళ్ళు ఈ రోజు పాపం చేస్తున్న మన సంగతి ఏంటి అంటే వాళ్ళలో యథార్థత లేదని కదా వాళ్ళ పరిశుద్ధత లేదని వాళ్ళు వాక్యాన్ని వెతుకుతలేరని పూర్ణ హృదయంతో లేరని నా తెలుస్తది కదా మనము మాటనే కాని చూపే కానీ ఎండల కూడా మనము తప్పిపోవద్దు ఒక చిన్న తప్పైనా దేవుడికి ఇష్టం లేదు కదా ఒక చిన్న అబద్ధమైన దేవుడికి ఇష్టం లేదు అది పాపం చెయ్యలేరు కదా చాలా మంది ప్రభుల్లో పాల్గొంటూ ఉంటాం ఎందుకో పాపం చేస్తున్నారు కాబట్టి ప్రభుల్లో పెట్టి మనము ఏం చేసాం దేవుడు రాకడం కోసము మనం ఏం చేసాం జ్ఞాపకం చేసుకుంటాం అయినది కదా కాబట్టి మనం ఉన్నది కదా అని మనం పాపం చేయకుండా లేదు కదా ఇంకా పరుచుతో పరచబడాల కదా మనం పాపం చేయకూడదు ఆయన వచ్చే రాకడకు అది జ్ఞాపకంగా మనము తీసుకుంటాం దేవుని శరీరము రక్తము ఒక పాపము చెయ్యద్దు అనేది మనము తీసుకుంటాం కాబట్టి మళ్ళీ మనం పాపం చేయకూడదు మళ్ళా ఆయన సిల్వ కొట్టినట్టయితుంది కదా మన పాపము జీవితం కదా మనం ఎక్కడైతే మనం భూస్థాపన చేసినామో పాపాన్ని కదా దేవుడు చిగిరింపబడ్డమో మళ్ళా మనము ఎప్పుడైతే పాపం చేస్తామో మళ్ళా మనము కదా కుక్క వాంతి చేసుకున్నట్టు మళ్ళా మనము దాన్ని అనుసరించినట్టయితది కదా మళ్ళా పాపం చేసినట్టే కదా దేవుడికి విరుద్ధంగా తిరిగినట్టయితది కదా ఈ రోజు మనలో అది లేకుండా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడంట వారు ఆయన మార్గం నడుచుకుని ఏ పాపములు చెయ్యరు కదా యధార్థమైన జీవితాన్ని కదా మన పాప నిబంధన కొందరు ప్రవక్తలు ఉన్నారు కొందరు న్యాయాధిపతులు ఉన్నారు కదా కొందరు కదా రాజులు ఉన్నారు అందులో మనము దాబేది చూసుకున్నట్టయితే మొదటి దిన కదా ఆయన మంచి కదా దేవుడు ఏర్పరచుకున్న మొదటి దిన వృత్తాంతాలు కదా దేవుడు మనిషి కదా దేవుడు అభిషేకించింది కదా సౌలు ద్వారా అభిషే సమయల ద్వారా అభిషేకింపబడ్డ మనిషి చూడు అక్కడ ఆయన దేవుడు కదా ఎంతవానో అభిషేకం పొందుకున్న వ్యక్తి మంచి రాజు కదా అయినా మొదటి ఇరవై ఒకటో అధ్యాయము తర్వాత సాత్తాను ఇజ్రాయేల్నకు విరోధముగా లేచి ఇజ్రాయేల్ను లెక్కించుటకు దావేదు ను ప్రేరేపింపదా చూడండి ఇక్కడ దావీద్ం చేస్తున్నాడు అన్ని తెలుసు కదా దేవుడు గురించి కదా దావీద్ ఒక మంచి బిర్ది కూడా ఉంది కదా ఏమని కదా నా హృదయాన్సారుడని కానీ ఎందుకు మరి ఆయన ప్రేరేపించింది సైతాన్ని ప్రేరేపించింది కదా ఆయనకి ఏమని ప్రేరేపించిందంటే ఇజ్రాయెల్ విరోధంగా లేచి ఇజ్రాయెల్ను లెక్కించుటకు దావీను ప్రేరేపింపగా అతడు యోబునకు జనులను జనుల యొక్క అధిపతులను వీరు వెళ్లి బేర్షా బేర్షకు మొదలుకొని దాను వరకు ఉండు ఇజ్రాయల్కు ఎంచి వారి సంఖ్య నాకు తెలియటై నా యుద్ధకు వారిని తీసుకొని రండి అని ఆజ్ఞాయించను చూడండి ఇక్కడ ఎవరిని ప్రేరేపించిందంట దావి కదా దేవుణ్ణి ఏర్పరచుకున్న బిడ్డని కదా ఏం చేసిందంటే సాతాను మోసపుచ్చింది కదా దేవునికి తెలుసు కదా కదా అబ్రామ్ ఇచ్చిన వాగ్దానం కదా దేవుడు ఎమ్మను అబ్రామ్ ఇచ్చిన సంతానాన్ని విస్తరింపజేస్తాడు కదా నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామములు గొప్ప చేసేదాను కదా చేసింది కదా దా అబ్రహము మరి ఆయన సంతానం ఎట్లా నిస్కర్ విస్తారంగా ఉంది ఆయన ఆశీర్వాదం ఎలా ఉంది చూడు ఆయన దేవుడు అంతగా వాగ్దానం కదా ఈన లెక్కించుటకో మొదలు పెట్టిందంట చూడు సాతాను ప్రేరేపించింది కదా మనం ఇక్కడ కీర్తనలు చదువుకున్నట్టయితే ఏ పాపమును చెయ్యరు కదా వారు ఆయన మార్గంను నడుచుకుని ఏ పాపమును చెయ్యరు మా దావేదు అభిషేకం పొందిన వ్యక్తి కానీ ఈయన ఎందుకు పాపం చేయాల్సి వచ్చింది మరి సాతను ఎందుకు ప్రేరేపించింది అంటే ఆయన దేవుడికి మరి సమయాన్ని పెట్టలేదా మరి దేవుని ప్రార్థన గడపలేదా దేవుడికి సమస్తం తెలుసు కదా ఆయనకు అన్నిట్ల విజయం ఉంది కదా దావేదికి అన్నిట్లో ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ రాజులే కదా శత్రునందరినీ జయించుకుంటూ వచ్చేడు ఎంత మంది రాజులు శక్తి దావేదికి చూడు అలాంటి శక్తి ఆయనకు దేవుడు అభిషేకం ఇచ్చి వాడుకుంటా ఉన్నాడు ఎందుకు దేవుణ్ణి అన్ మరి శాతానికి ఇవాల్సి వచ్చింది దేవుని పక్కకు పెట్టి ఎందుకు ప్రేరేపింపబడ్డది చూడు అనేక మంది సేవకులే గాని విశ్వాసు గాని ఈ చివరి దినాల్లో అదే ప్రేరేపణ అదే జీవితం కదా దేవుడు చెప్తుంది ఒకటి చేసేదంతా ఇంకొకటి కాబట్టి దేవుడికి చోటు ఇయ్యాలా కూడా పడిపోవద్దు కదా ఎంత మంచి ఏర్పరచుకున్న ప్రతి ఒక్క సేవకులైన గాని ప్రార్థననే కాని ఎండ్లనన్నా అది మనం వివేకం కలిగి ఉండాలా కదా మనం జాగ్రత్త కలిగి ఉండాలా ఎండ్ల కూడా పడిపోవద్దు మనం అన్ని కరెక్ట్ గా చదువుకుంటూ దేవుని అందు అనుసరించి ఆయన వాక్యాన్ని ప్రకారంగా యథార్థంగా నడుచుకున్నట్టు కదా నడుచుకునిచూ ముందుకు వెళ్ళాయ మార్గంలో నడుచుకుంటూ ఏ పాపం చెయ్యలేము హృదయపూర్వకంగా ఉండాలా ఆయన మన ఆరాధన మొత్తం ఎట్లా ఉండాలా సంపూర్ణమైన ఆరాధన కలిగి ఉండాలా మనం అండ్ వెతుకుతూ ఉండాలా దేవుడు ఏ క్షణం ఏం మాట్లాడుతున్నాడు అనేది చూడు మనం కొంచెం టైంలోనే దేవుని శుతించుకోవాలా ఎంత చిన్న టైం ఉన్నా కూడా దేవుని శుతించి గణపరచాలా దేవుని వెతుకుతూ ఉండాల కదా చాలా మంది టైం ని ఏం చేస్తా ఉంటారు వేస్ట్ చేస్తా ఉంటారు కదా ప్రతి ఒక్క ప్రార్థన కానీ వాక్యంకే కానీ ఎండ్లైనా కూడా కానీ దేవుడు మనకి ఇచ్చిన సమయంలో దేవుని శుద్ధిస్తుండాలి దేవుడు ఏం మాట్లాడుతున్నా తెలియదు మన మార్గం ఎలా ఉంది మనం ఈ రోజు పొద్దున్నే రాత్రి వరకు ఏ విధంగా బయలుదేరుతున్నాం ఎక్కడికి వెళ్తున్నాం మనం చదువుకునే వెళ్తున్నామా జాబ్కి వెళ్తున్నామా సేవకు వెళ్తున్నామా మరి ఇంటి పండ్ల విషయం వెళ్తున్నామా మన పిల్లల విషయంలో ఆలోచించి వెళ్తున్నామా వాళ్ళ గురించి ఏం చేయబోతున్నాం అనేది మనం దేవుని ధర గడిపి దేవుడు ఏం చెప్పింది దాని ప్రకారంగా నడుచుకోవాలా ముందుగా దేవుని గడపాలా దేవుణ్ణి అడగాల కదా ఇంత మంచిగా ఉండే దావీదు చూడు దేవుని శుద్ధించి గణపరిచి కదా నా హృదయాన్సారుడు కదా అనే విజయాలను పొందిన వ్యక్తి నిమిషం మీద ఆయన ఏమైపోయిందంటే తలంపు తారుమారు అయిపోయింది చూడు లెక్కించుటకు ఈయన మొదలుపెట్టడం స్టార్ట్ చేసిందంట కదా మూడో వచనంలో అందుకు యువవాబు రాజున ఏలినవాడా యోవ తన జనులను ఇప్పుడున్న వారి కంటే ఇప్పుడున వారి కంటే ఏం చేసినాడంట నూరంతలుగా ఎక్కువ మందిని చేయునుగాక అని యువవాబు చెప్తున్నాడు అక్కడ వారందరూ కదా ఏంటంటే చెయ్యనుగాక వారందరూ నా ఏలినవాని దాసులు కారా నా ఏలినవానికి ఈ విచారణ చెయ్యనేలా ఇది జరగవలసిన హేతు ఏమి జరిగించిన ఎడాల ఇజ్రాయేళ్లకు శిక్ష కలుగునని మనివి చేశాను యువాబు చెప్తూనే కానీ ఏం చేసినట్టే వినట్లేదు దావీదు నాలుగో వచనం ఆయనను యువాబు నూట కాదు ఇక్కడ ఏమంటున్న అయినను యువాబు మాట చెల్లక రాజు మాట ఏ చెల్లును గనక యువాబు ఇజ్రాయల్ దేశమంతట సంచరించి తిరిగి ఎర్షలేమ్నకు వచ్చి జనుల సంఖ్య వెరసి దావీదనకు అప్పగించను కదా ఇక్కడ ఏం చేస్తుంట చెల్తలేదంటే యోవాబు మాట చెల్లక రాజు మాట ఏ చెల్లెను గనక యువాబు ఇజ్రాయలు సంచరించి చూడు ఏం చేస్తుంట యోబు మాట వినట్లేదు దేవుడు ఆ విధంగా చెయ్యలేదు దేవుడు మనకు ఇంకా దానికన్నా డబ్బులు ఆశీర్వదించండి కదా రాజా నువ్వు ఎందుకు అలా చేస్తున్నావు అని కూడా చెప్తా ఉన్నాడు ఇక్కడ యోబాబు అందుకు యోబాబు నా రాజా నా హీరినవాడ యహోవా తన జనులను ఇప్పుడు ఉన్నవారి కంటే నూరంతలు ఎన్నించినట్ట ఒకటి కాదు రెండంతలు మూడంతలు కాదు ఎన్ని అంతాలంట నూరంతని ఎక్కువ మందిని చేయునుగాక ఎంత మందిని చేస్తున్నాడంట నూరంతలు ఎక్కువ మందిని చేయునుగాక వారందరూ నా ఏలిన వాళ్ళ దాసులు కారా ఎవరి దాసులంట దేవుని దాసులంట కారా నా ఏరినవానికి ఈ విచారణ జరగనేలా నువ్వు ఈ విధమైన విచారణ ఎందుకు చేయగలుగుతున్నావు లోకమంత ఎందుకు చెప్పగలుగుతున్నావు నువ్వు పోయి లెక్కించామని దేవుని ఆత్మచేత అయినా ఏం చేస్తున్నాడంట రాజా మాట వింటలేడంట ఇది జరిగేవలసిన హేతు ఏమి జరిగిన ఏడల ఇజ్రా శిక్ష కలుగునని మనవి అయినను యువ మాట చెల్లక ఏం చేస్తుంటే యువ మాట చెల్ చెల్తలేదంటే ఆయన మాట వినట్లేదు రాజు ఎవరి మాట వెళ్తుందంటే రాజు మాట ఏ చెల్లెను గనక ఇది జరగవలసిందని అంటున్నాడు దాగేదు మరి ఎందుకు ప్రేరేపిస్తుంది ఆయనకి కదా దేవుడు ఇచ్చినవి తలాంతులే గాని ఆశీర్వాదాలే గాని లెక్కింపగలుగుతామా మనము కదా లెక్కింపలేము వర్ణింపలేము కదా మనం ప్రతిరోజు ఒలక పోస్తూనే ఉండాలి దేవుని సన్నిధులు కానీ ఈయన లెక్కించడానికి మొదలు పెట్టినాడు అంట దేవుడు ఆశీర్వాద దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్కది ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చింది మనము లెక్కించలేము ఇసుకరైనంతగా ఇచ్చిండు కదా అబ్రాహంకి సంతానం ఆ వాగ్దానం ఈయన మర్చిపోయినట్టున్నాడు కదా దావీదు చూడు ఈ విధంగా ప్రేరేపిస్తా ఉంటది కానీ ఎన్ననో తప్పిపోతాం కానీ అందుకే నూట పంతొమ్మిది కీర్తన అందుకే అంటాడు యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ఆయన శాసన గాయకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు వారు ఆయన మార్గంలో నడుచుకొన ఏ పాపము చెయ్యరు చెయ్యలేము అంత యథార్థమైనది ఎంత పరిశుద్ధమైనది ఎక్కడ దొరకని ఈ ప్రేమ ఎక్కడ దొరకని ఈ పరిశుద్ధత కాదా మన దగ్గర ఈ ధర్మశాస్త్రం దీన్ని మనం వివరిస్తే ఏ పాపము చేయము మనకు నిత్య జీవము మరి దావేదు ఈ విధంగా ఉన్నాడని నేను ఒకటి చెప్పగల ఇక్కడ చెప్తున్నాను పాత నిబంధన చూడు దేవునికి విరుద్ధంగా ఎందుకు దేవుడు అభిషేకించిన మనిషి కదా దేవుడు ఆత్మ పొందుకున్న మనిషి కదా దేవుని ఎన్నికలు ఉన్న మనిషి కదా కదా దావేదు ధ్వంసం నుంచే కదా ఈశ్వభు వచ్చింది దేవుణ్ణి ఎంతగానో కదా పూజించిండు ఆరాధించిండు గనపర్చిండు కదా దావీదు హృదయాన్సారుడని మరి ఎందుకు దేవుడు మరి మాత నుల్లక కదా సైతానికి చోటియాల్సి వచ్చింది మాతను ఆయనకు విరోధముగా కదా ఇజ్రాయల్ కు లేచి ఇజ్రాయల్ లెక్కించటం దావీదును ప్రేరేపింపగా చూడ అలాంటి జీవితంలో మనలో ఉన్న కూడా మనం ఏం చేయాల పరిశుద్ధపరచబడాల నూతన పరచబడాల వాక్యంలో ఎదగాల కదా ఆయన మార్గంలో నడవాలా కదా అనేక మందిని దేవసధికి నడిపించాలా మనకు అనేకమైన ఎదురు ఉంటాయి లోకంలో కానీ ఎందులో కూడా మనము తప్పుదంలో పాపంలో పడకూడదు మాటనే గాని చూపే గాని నడికే గాని ప్రతి ఒక్క దాంట్లో వివేకం కలిగి ఉండాలా దేవుడు అక్కడ చాలా దగ్గరలో ఉంది కానీ మనలో పరిశుద్ధత పరుచుకోవాల ఆయన వాక్య చదువుతే పూర్వకంగా ప్రతి ఒక్కటి అయి కొనాల కదా వెతకాల అవి ఎప్పుడైతే మనలో ఉంటాయో మన దేవుడు అందుకే అంటాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపమై నా త్రోవలకు వెలుగై కదా ప్రతి ఒక్కటి ఉన్నదంట నీ వాక్యము నా పాదములకు దీపమై దీపమును నా త్రోవలకు వెలుగునై ఉన్నది నూట పంతొమ్మిదో కీర్తన నూట ఏమంటుంది నీ వాక్యము నీ పాదం కదా నీ వాక్యము నా పాదంలకు దీపమును నా త్రోవలకు వెలుగునయ్యున్నది నీ న్యాయ విధులను నేను అనుసరించే అనుసరించనని నేను ప్రమాణం చేసి ఉన్నాను నా మాట నెరవేరును నెరవేర్దును కదా నా మాట నెరవేర్చు అట్లాగని దేవుడు ప్రతి మాట మనకేమైనా అంట దీపం అయి ఉన్నదంట మన పాదములకు అందుకే వాక్యానుసారంగా మనం జీవించి నడుచుకున్నప్పుడు దేవుడు ప్రతి ఒక్క మనం ఏం చేసాడంటే స్థిరపరుస్తాడు కదా ఏ స్థానంలో ఉండాలనేది దేవుడు ఎన్నిక చేస్తా ఉంటాడు కదా దేవుడు గుణమి సంఘతో మాట్లాడుతూ ఉంటాడు బయలుపరుస్తా ఉంటాడు చిన్న వాక్యం దేవుడు దీవించను గాక ఆ స్తోత్రం నైనా పరిశుధుడా హేసు ప్రభా జీవంగల దేవా నీకే వందనాలు స్తోత్రం నైనా పరిశుద్ధుడా నీకు వంద నాలుగు వాక్య చేత మీరు మాతో మాట్లాడిన ప్రభ అందుబాటు నీకు వంద నాలుగు ప్రభా యహోవ ధర్మశాస్త్ర నిర్దోషంగా నడుచుకున్న ధన్యులు అంటున్న ప్రభా హృదయ పూర్ణ హృదయంతోనూ ఆయన వెతుకువారు ధన్యులు అంటున్న ప్రభా ఆయన మార్గం నడుచువారు ఏ పాపము చెయ్యాలని వాక్యం సెలవిస్తుంది అయినా ప్రభా మేము ఎందుకు కూడా తప్పిపోకుండా సహాయపడండినైనా యేసుప్రభని రాజ్యాన్ని కట్టే బిడేకం తయారు కావాలా ప్రభ భూమి మీద యేసుప్రభ అనేక మందిని యేసుప్రభ సంధికి నడిపించాల యదార్థం కలిగి ఉండాలా ఎండ్లా కూడా మేము తడిపోకుండా సహాయపడండి దేవ మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభావ మేము వివేకం కలిగి ఉండాలనైనా యేసు ప్రభానికి వందనాలైనా యేసుకృష్ణ నామలో పరిశుద్ధపరచండి ఇంకా దీవించండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభావ యేసుప్రభానికి వందనాలైనా దావేద అన్నిది ఎరిగినా మనసు అయి దేవుని అభిషేకం పొందిన లెక్తాయి ఉండి ప్రభా సైతాన్ని ప్రేరేపించేంత వరకు ఆయన దిగజారు నాడు ఆయన ఆ విధమైన జీవితంలో మేము ఉండేందుకు వీల్లేదు ప్రభా మేం పరుశుతపరచబడాల దేవా ప్రతి ఒక్కకు మా మేము నీకు కట్టుబడి మేము జీవించాలని ఆయన యేసు ప్రభా ఇల్లా కూడా తప్పిపోవద్దు ప్రభ్వా నీకే సమర్పించుకుని నడుస్తున్నాం నాయన నీకు వందనాలనైనా జీవం గల తండ్రి నీకే స్తోత్రం చెల్లిసాం ఇచ్చిన అవకాశం నీకు వంద వాక్యం నీరికట్టి ఫలింప చేయమని ారి నీకే వందనాల ప్రభా దేవాభ మరి వేలాది దూతలతో కూడిన మహోన్నద్రమైన గొప్ప దేవా నీకే స్తోతం తండ్రి దేవాయచప్రభ మరి వాక్యం చేతో మాట్లాడే ప్రభా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు తండ్రి దేవాయచప్రభ మా తలంపుల చేతనే కాని ప్రభా మా చూపుల ద్వారానే కాని మీరు సృష్టించిన ప్రతి ఒక్క ద్వారా ప్రభా ఏ తప్పు కూడా మేము చేయకుండా ఎలాంటి పాపులను మేము పడకుండా ప్రభా మేము ప్రతిరోజు జాగ్రత్త పడడానికి ప్రభా మరి వాక్యం చేత ప్రభా మేము దిగ స్నానం చేసుకోవాలి ప్రభా దేవా ప్రభా అప్పుడైతేనే మేము స్థిరంగా నిలబడగలుగుతాం ప్రభా బండీద కట్టబడిన వరం అవుతుంది తండ్రి కాబట్టి ప్రభా ఎల్లప్పుడూ యొక్క సాయం మాకు కావాల ప్రభా దేవాటుడు ప్రభా నానా విధాక ప్రభా పేరెప్పిస్తున్న ప్రభ దాంట్లో మేము పడిపోకుండా ప్రభా జాగ్రత్త పడేలాగా మాకు సాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవయత్ ప్రభా మరి దావిదో ఒక కింగ్ కాబట్టి ప్రభా మరి తను ఆ దేశాన్ని నడిపించుకోకుండా ప్రభా శోధనలో పడిపోయిన ప్రభా అయినా కాని ప్రభా మీ దావిదను క్షేమించి ప్రభా హృదయం ఒక పేరు మీరు ఇచ్చారు ప్రభా అదే రీతిగా ప్రభా మరి మేము కూడా ప్రభా ఎన్నెన్నో విషయాలలో కూడా ప్రభా చిన్న చిన్న వాటిలలో కూడా ప్రభా మేము పడిపోకుండా జాగ్రత్త పడేలాగా దేంట్లో మేము కాంప్రమైజ్ కాకుండా ప్రభా అన్నింటిలో కూడా ప్రభా నీ నామాన్ని స్వరిస్తూ మరి నీ యొక్క నామాని ప్రభ ఎత్తి పట్టుకుని మేము నడచేలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ వాక్యలు ఎల్లప్పుడు మాకు జ్ఞాపకం చేయండి ప్రభా మరిద్దరి పలకలపై మేము రాసుకోవాలి ప్రభా విన్న వాక్యలు కూడా మేము మర్చిపోకుండా ప్రభా వాటిని గట్టిగా భద్రపరచుకోవాలి తండ్రి దేవాయత్స ప్రభా ప్రతి వాక్యం కూడా ప్రభా మేము ధరించుకోవాలి ప్రభా నెట్లెస్టైగా మేము ప్రభా దేవ మేము కంఠస్వరణం లాగా మేము ధరించుకోవాలి ప్రతిదీ కూడా ప్రభా దేవాజ ప్రభా మరి నీ యొక్క వాక్యాల అన్నింటి ప్రభా మా నడముకు మేము దట్టలాగా మేము కట్టుకోవాలి ప్రభా నీ ప్రభ మేము ఉండగలుగుతాం తండ్రి దేవ మరి మాకు సాహిపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయజ్జ ప్రభా మరి మీరు అన్నారు ప్రభా ఎక్కడికి వెళ్ళినా వెలుగు మా వెంటనే ఉంటుందని సులభించినది కూడా ప్రభా దేవాజ ప్రభా యువర్ వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అని అన్నాడు కాబట్టి ప్రభ నీ మాటని ప్రభ ఎంతో వెలుగై ఉన్నది కాబట్టి ప్రభ అది ప్రభా మా తోవలకు వెలుగై ఉన్నదని చూపిస్తున్నావు ప్రభ కాబట్టి ప్రభా మేము ఆ వాక్యాన్ని పట్టుకొని మేము నడవాల ప్రభా ప్రతి వాక్యం మా జీవితంలో నెరవేర్చండి ప్రభా ఏం నీకే అండి దేవాయిచు ప్రభా ఎవ్రీడే ప్రభా వ్యర్థంగా మేము సమయం వేస్ట్ చేసుకోకున్న ప్రభా ఉన్న సమయంలోనే ప్రభా యొక్క వాక్యాన్ని ధ్యానించాల ప్రభా అనేకులకు నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటన చేయాలి ప్రభా దేవాయిచు ప్రభా వాటి ముందు ప్రభా మేము సిద్ధపడి ఉండాలి ప్రభా ఎవరు ఇచ్చిన పిలుపుని మేము పోగొట్టుకోకుండా ప్రభా ఆ పిలుపుని మేము గట్టిగా పట్టుకోవాలి తండ్రి చివరి వరకు మేము నిలబడాలి ప్రభా ఆ యొక్క పిలుపులో ప్రభా అనేకులకు నీ యొక్క సత్యాన్ని మేము ప్రకటన చేయాలి మీరు మాకు ఇచ్చారో ప్రభా గిఫ్ట్స్ వాటిని అన్నిటిని బట్టి నీకు వందల ఆ ఇచ్చిన గిఫ్ట్స్ ని మేము స్థిరప్ చేసుకోవాలి ప్రభా అనేకులకు కూడా ప్రభా మేం పంచిపెట్టే వారిలాగా ఉండాలి ప్రభా ఎందుకంటే ప్రభ యొక్క గుణగణ లవేతండి అందరిని మీరు ప్రేమించినది కూడా ప్రభా మేము కూడా ప్రేమించాలి ప్రభా అనేకులకు నీ మేము ప్రకటించాలా కాబట్టి ప్రభా మరి మీరు మాకు తోడయుం నడిపించుకోమని ప్రార్థిస్తుందండి ఎల్లప్పుడు నీ యొక్క పరిశుద్ధత్వం మాకు తోడయించండి ప్రభా ఈ యొక్క గృపుల్లో మా అందరిని భద్రపరచుకొని తండ్రి అదే రీతిగా ప్రభా మరి అన్న వాళ్ళందర కూడా ప్రభా ట్రాబల్స్ కి వెళ్లారు కాబట్టి ప్రభ వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడయిండి నడిపించని ప్రభా వాళ్ళు అక్కడికి వెళ్లి ప్రభాని యొక్క సువత ప్రకటన చేసిన ప్రభావ అనేక రుదాలు మార్మంచి పొంది రక్షణకి రావాలి ప్రభా ఏచు క్రిస్తు నామంత కూడా ప్రభా బాప్తిజం పొందాలే తండ్రి దేవాయచ ప్రభ వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో చీకటి శక్తులు పారిపోవాల్సిందే ప్రభా వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి స్థలంలో మొత్తం సమాధానం కలగాల్సిందే ప్రభా దేవాయించభ మరి మీరు ఎక్కడ అద్భుత రాజ్యాలు జరిగించి మీ నామానికి మాయమత తెచ్చుకొని ప్రభా దేవ వారికి మీరు కాపుదలగా ఉండని ప్రభా యొక్క దూతలని కాపుదలగా దయచని ప్రభా ఏసీ వారి కుటుంబాలను కూడా మీ తాకి ముడి స్వస్థపరచండి వారి కుటుంబంలో కూడా ప్రభా శాంతి సమాద్రం ఐక్యత దభా దేవ ప్రతి కుటుంబంలో కూడా ప్రభా మీరే తోడే నడిపించే ప్రభా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ని దీపించని ప్రభా వారి సేవ జీవితం ఫలిపరిత అనేది దయచని ప్రభా ఎక్కడికి వెళ్ళిన ప్రభా అందరినీ మీరు తలగా పెట్టండి ప్రభా నే నానికి మాయామత ఇచ్చేవారు ఇలాగా జీవించేలాగా సహాయపడమని ప్రభా నిజాయితీగా అనుసరించుకోవాలి మా ప్రభా దేవీ వాక్యం నా పాదంలోకి దీపం నా తో వెలుగున మా ప్రభా ఈ వాక్యం చేత బలపరచండి మా ప్రభావ ఇక్కడ వెళ్ళిన దేవాయస్మ్రభా ఈ వాక్యం చేత ఏమో ఇంక వశుధా క్షేత్రం నడిపించాను మా ప్రభావ సేవ విషయంలో దేవాయశ్రం ఎంతో మందికి వాక్యం చెప్తున్నారు మీరే సాయం చేయండి మా ప్రభావం దేవుణ్ కుమరించాడు మా ప్రభా దేవా నీకేస్తా మా ప్రభా రవి బ్రదర్ గురించి పాడిస్తున్నాడు మా ప్రభా సేవ నిమిత్తం దేవ్లాట్స్ కట్టెళ్ళారు మా ప్రభా దేవాసం మీరే సాయం చేయండి మా ప్రభా ప్రత్యేక అవసరం తీర్చండి కఠినంగా వెళ్తున్నారు మా ప్రభా దేవాసం ఇంకా చాలా మంది రక్షింపబడలాగా ఉన్న సాయం చేయండి ఎన్నో దయ్యాలు దేవా ఎన్నో సైతాన్ గారి దేవా అపవాది దేవ వారిని దేవ మృంగుతున్నాను చూస్తున్న మా ప్రభావ ప్రతి తంత్రం నుంచి దేవా మీరు విడుదల చేస్తున్నదన బట్టి స్తోత్రం మా ఇంకా ముందుకు సేవ జరగటం సాయం చేయండి మా మా సంగస్ ఉన్న ప్రతి ఒక్కరిని దక్షితించండి దేవా శ్రవణ్ బ్రదర్ అప్పు బ్రదర్ పప్పు బ్రదర్ దేవ రాధిక దేవ క్యాథరిన్ సిస్టర్ ప్రతి ఒక్కరిని దక్షిత బ్రదర్ దేవ్రభ ప్రతి ఒక్కరు దక్షిత పరిశుద్ధరావు బ్రదర్ ప్రతి ఒక్కరిని చంద్రశేఖర్ అనే రవి ఇంకా దేవ ఎంతో మంది ఉన్నారు మా ప్రభా మా దాంట్లో దేవ జాన్ బ్రదర్ నిగే మా ప్రభా అక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా ఆశ్రయించాను మా ప్రభా దీపశిస్టర్ని రూపాసనని దేవా అభిబ్రదర్ని కూడా అచ్చి దీవించాడు దేవా అలా చేసిన సేవలు ప్రతి ఒక్కరిని దేవా నేను నమ్ముకున్న బిడ్డలు మా ప్రభా నేను మరొక సేవ చేస్తున్నాను మా ప్రభావ ఇంకా అభివృద్ధి చెందించాను మా ప్రభావ మిన్న దీవెనలు కుమరించాడు మా ప్రభావ దేవ ఆన్లైన్ ట్రేడ్ లో కూడా మాకు సహాయం చేసినవుతా మా ప్రభా ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించాడు మా ప్రభావ ఇంకా దేవుణ్ కుమరించాడు మా ప్రభావం నిరంతరం నేను సేవించే బిడ్డలుగా ఉంటా సాయండి మా ప్రభావ ప్రతి ఒక్క దాంట్లో మీరే సాయం చేస్తారని దేవా ఇంకెంతో సేవ చేస్తున్నారు మా ప్రభావ ప్రతి ఒక్కరిని తెచ్చి దేవా మీరే సాయం చేస్తారని త్వరగా రాకపోతే నేస్ క్రీస్ పిడ వేడి కూర్చున్నాను తండ్రి ఆ మెయిన్ మన సమాధానము ఇక్కడ కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు ఇప్పుడు నేలప్పుడు సదాకాలంతోక ఆ మెయిన్